జ్ఞానయోగంతో కర్మయోగంతో విలీనం కావాలి అంటే ముందు బ్రహ్మనిష్ట దాకా వెళ్ళాలి బ్రహ్మనిష్ట దాకా వెళ్ళేటువంటిది ఏదో అది మనకి ప్రస్తుతానికి లక్ష్యం ప్రయాణం చేసేంత నువ్వు వేరు లక్ష్యం వేరుగా ఉంటుంది ప్రయాణం యొక్క పరిసమాప్తిలో లక్ష్యస్వరూపమే నువ్వు అవుతావు కాబట్టి లక్ష్యం వేరు నేను వేరు అనే లక్ష్యానికి చేరుకున్నవాడు బ్రహ్మనిష్ఠుడు ఆ బ్రహ్మనిష్టత్వం దగ్గర నుంచి లక్షణలో చేరి అద్వైతం సిద్ధించేదాకా జరిగేది నిజానికి లోతైన అర్థంలో అదే కర్మయోగము అదే జ్ఞానయోగం దీని నడపాలి అంటే షడ్లింగాలని ఉన్నాయి షడ్లింగాలంటే ఏమిటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక విషయాన్ని శ్రవణ మనన నిధి ద్వారా ఆ శిష్యుడు ముందు విషయంగా తెలుసుకోవడమే కాకుండా అనుభవంగా తెలుసుకోవడమే కాకుండా ఆ చివరి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది తానవ్వటం దానికి ఆరు లింగాలు ఉన్నాయి అంటే ఆరు గుర్తులు ఆరు సోపానాలు ఆరు పద్ధతులు అందులో మొదటి పద్ధతి ఉప ఉపక్రమ ఉపసంహార ఉపక్రమము ఉపసంహరణము ఉపక్రమ ఉపసంహారములు రెండు ఒక మాదిరిగానే ఉంటాయి ప్రారంభించేటప్పుడు ఎలా ప్రారంభిస్తామో ఏ ప్రశ్నతో మొదలుపెట్టామో ఈ భగవద్గీత కానీ ఏ ఏ ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాన్ని కానీ చివరిలో ముగించేటప్పుడు ఎక్కడో మొదలుపెట్టి అక్కడికో వెళ్ళినట్టు కాకుండా మొదట్లో దేనికోసం మొదలుపెట్టావు చివరికి అక్కడికి ముడిపెట్టి చెప్పాలి ఉదాహరణకి కోహం నేనెవరు అనే ప్రశ్నతో మొదలుపెట్టావు దాని ముగింపు ఎట్లా ఉండాలి ఈ ప్రశ్నకి జవాబుగా ఉండాలి అంటే సోహం నేను అదయ్యున్నాను అనే దానికి వెళ్తే అది ముగింపు అయి ఉండాలి ఇది ఉపక్రమణ ఉపసంహారం ఆ యొక్క ఏకత ఏకత అనే మాట తర్వాత చూద్దాం ఇక్కడ ఇక్కడ ప్రశ్న ఎటువంటిది ఏది ఎక్కడైతే ప్రశ్న వచ్చిందో ఆ చివరిలో ఆ ప్రశ్నకి సమాధానం ఉండాలి భగవద్గీతలో కూడా మొదటి శ్లోకంలో ప్రశ్న ఉంది ఆఖరి శ్లో పద్దెనిమిది అధ్యాయం చివరులో ఆఖరి ఆఖరి శ్లోకంలో జవాబు ఉంది అది అలాగో చూద్దాం ఉపక్రమ ఉపసంహారములు యొక్క ఏకతే ఒక లింగం అంటే మొదలు ఎక్కడో మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ ఎంతైనా చెప్పు వివరించు దృష్టాంత ద్రాష్టాంతాలుగా తీసుకురా చివరికి వస్తు నిర్ణయం అయిన తర్వాత మొదట్లో నీవు దేనికోసం దీన్ని చెప్పావు దాన్ని దానికి జవాబుగా నీకు అపరోక్షానుభూతి అద్వైత సిద్ధి కలగాలి అప్పుడు ఉపక్రమము ప్రశ్న దేనికి అంటే దానికే చివరికి జవాబు ఏమిటి అంటే ఆ చివరిలో రావాలి ప్రశ్న జవాబులు రెండు కూడా ముడిపెట్టాలి అంటే ఒక గ్రంథం మొదలు ఉపక్రమంతో ఎక్కడైతే ప్రశ్నతో మొదలుపెట్టామో మధ్య నడక తీసుకెళ్ళి లక్ష్యం దిశగా తీసుకెళ్ళి లక్ష్యంలో నీకు లక్ష్యం సిద్ధింపజేసి ఇదిగో ఇది సమాధానము అని ముగించాలి దాన్ని ఏమంటారంటే ఉపక్రమ ఉపసంహారముల యొక్క ఏకత ఈ రెండు కలిసి ఏకత అయినటువంటిదే మొదటి లింగం షడ్విధ లింగాల్లో ఒక లింగం వచ్చింది రెండవ లింగం పేరు అభ్యాసము అభ్యాసం అంటే భగవద్గీతని ఒక సాధనగా అభ్యాసం చేయటానికి వీలుగా దాన్ని ఆ దృష్టితో చదవాలి చదివినప్పుడు వాడు అభ్యాసాలు కొన్ని సూచన చేస్తాడు ఎలా చేయాలి ఏం చేయాలి సూచన ప్రకారం వెంటనే సాధన అభ్యాసం చేయాలి ఒక ఆధ్యాత్మిక గ్రంథంలోనే ఈ అభ్యాసం అవసరం ఎందుకు అంటే నువ్వు అది అవ్వాలిగా తెలిసిన దాని నుంచి తెలియని వెళ్తున్నావు కదా తెలుసుకొని కర్మ కర్మంగా తెలుసుకొని తెలుసుకున్నంత వరకు నీ అజ్ఞాన వృత్తులు అవిద్యా వృత్తులు నశింపజేసుకుంటూ నివృత్తి చేసుకుంటూ ఇటువంటి అభ్యాసంలో జ్ఞానమార్గంలోకి జ్ఞానమార్గంలో ముందుకెళ్ళేటువంటి ఒక ప్రవృత్తి మార్గంలోకి ప్రయాణం చేస్తూ ఉండాలి దీన్ని నివ చేసుకోవడానికి ఎన్నో వేల లక్షల జన్మల నుంచి సంగత్వము తాదాత్మ్యతతో ఉండేటువంటి ఒక వ్యసనము అలవాటుతో అన్నమయ్య కోసమే నేను అనేటువంటి భావనతో ఆ సంస్కారాలు భారంతో కిందకి లాగుతూ ఉంటే దాని నుంచి బయటపడలేనటువంటి స్థితి రావాలి అంటే ఎంతో తీవ్రమైనటువంటి